శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే వి రచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేక ప్రకరణము ఇందులో నలభై ఏడవ శ్లోక పర్యంతం వచ్చాము దానిపైన రెండు టిప్పన్లు ఉన్నాయి చూడండి యాభై ఏడు యాభై ఎనిమిదవ టిప్పను మాయాకే లక్ష్యానికి ఏ పరీక్ష గ్రంథకర్త అయినటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు మాయ యొక్క లక్షణం చెప్తూ నిస్తత్వ కార్యగమ్య అన్నాడు నిస్తత్వము తత్వరహితము అంటే జగత్ కారణభూతమైనటువంటి సద్వస్తువు కంటే పృతకు ఉండి సత్కంటే విలక్షణం ఉన్నది కాబట్టి అది నిస్తత్వం అన్నాడు తత్వము కానిది నిస్తత్వం మరియు కార్యగమ్యము కార్యలింగక అనుమానం చేత తెలియదగినది అని మాయ యొక్క లక్షణము చేసినాడు ఆ మా యొక్క లక్షణ పరీక్ష ఈ విధంగా ఉంది టిప్పణంలో నిష్ఠత్వ అంటే ఏం చెప్పినట్లయింది సద్విలక్షణము తత్వం అంటే సద్రూపము నిస్తత్వం అంటే సద్విలక్షణము అంటే మిథ్యా తో జగత్ హై నిష్ఠత్వ కార్యగమ్య అని ఈ రెండు పదాలను చేర్చి మా లక్షణం చేయబడింది కదా అందులో కేవలం నిష్ఠత్వం మాయా అని ఇంచే లక్షణం చెప్పినట్లయితే నిస్తత్వము జగత్ కూడా ఉంది ఎందుకు జగత్తు కూడా మిథ్యాయే కదా అది కూడా బాధయోగ్యమే ఉంది కదా మరి నిస్తత్వం మాయా అని అంటే మాయాకార్యమైనటువంటి జగత్తులో అతివ్యాప్తి దోషం వస్తుంది సో కార్యలింగసే గమ్య నహి అయితే ఈ జగత్తు ఏదైతే నిస్తత్వం ఉంది కానీ కార్యలింగం చేత గమ్యము కాదు అంటే తెలియకూడదు ఎందుకు కింద ప్రసిద్ధ ఆరు కార్య రూపు హే ప్రసిద్ధంగా ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం ఉన్నది అనుమానం ఎప్పుడు చేస్తాము ప్రత్యక్ష ప్రమాణం యొక్క ప్రవృత్తి లేకపోతే ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడకపోతే అప్పుడు అనుమానం చేయాలి కానీ ఈ జగత్తు నిస్తత్వం ఉంది కానీ ప్రత్యక్షాది ప్రమాణాల గోచరం ఉన్నది ఇది కార్యలింగక అనుమానం చేత తెలియబడేది కాదు ప్రత్యక్ష ప్రమాణం చేతనే తెలియబడుచుండగా అనుమానం ఎందుకు చేస్తాము అందుకని ఇది కార్యలింగక అనుమానం చేత గమ్యము కాదు నిస్తత్వం అయితే ఉంది కానీ అనుమాన గమ్యం కాదు అందువల్ల మనం ఏం చేయాలి కార్యలింగక అనుమానం చేత తెలియబడేది కార్యగమ్య అని చెప్పాలి ఇక తర్వాత కార్యలింగ గమ్యతో బ్రహ్మ బీహ్ మరి కార్యలింగము అని ఇంతే చెప్పినామనుకో నిస్త పదాన్ని నివేశం చేయకుండా కార్యగమ్యం ఏదో అది మాయా అని ఈ విధంగా చెప్తే కార్యగమ్యం బ్రహ్మం కూడా ఉంది కదా ఈ సంస్థ జగత్ ఎవరి కార్యం చెప్పండి జన్మాద్యశత ఎతో వాయుమాని భూతాని జయంతే యతస్మాత్ ఆత్మన ఆకాశ సంబత అహం కృష్ణస్థ జగత ప్రభవ ప్రళయస్త అనంటూ భగవద్గీతలో కూడా భగవంతు కూడా చెప్పాడు కదా ఈ జగత్త కూడా నేనే ఉష్ చేసి దానికి స్థితికి మరి లయానికి కూడా నేనే కారణం అని చెప్పాడ లేదా మరి జగత్ కూడా ఎవరి కార్యము అంటే బ్రహ్మం యొక్క కార్యమే కదా మరి బ్రహ్మం ఎట్లా తెలియబడుతుంది అని ఈ కార్యలింగక అనుమానం చేతన తెలియబడుతుంది జన్మా అంటే అస దృశ్యమానసన్మాది అంటే ఉత్పత్తి స్థితి భంగములు కలుగుచున్నవో తద్ బ్రహ్మ అని ఈ విధంగా మనకు సూత్రం చెప్తుంది బ్రహ్మ సూత్రం ఎతో వాయుమాని భూతాన్ని జాయంతేన జాతాని జీవంతేంత అమిషన్ అని అంటూ శృతి ఏం చెప్తుంది ఎవరి నుండి అయితే ఈ సకల భూతాలు ఉత్పన్నమైనయో ఎవని ఎందు అయితే ఉంటున్నాయో ఎవని ఎందు మళ్ళీ విలీనమవుతున్నావో అది బ్రహ్మ అని ఈ విధంగా ఈ కార్యాన్ని బట్టి మనము బ్రహ్మమును తెలుసుకోవచ్చు అందువల్ల కార్యలింగక అనుమానం చేత గమ్యము అని అంటే బ్రహ్మం కూడా కార్యలింగక అనుమానం చేత గమ్యం ఉన్నందులన కార్యగమ్య అని ఇంతే విశేషణ ఇచ్చినట్లయితే మాయకు మరి బ్రహ్మంలో అతివ్యాప్తి అవుతుంది బ్రహ్మము కార్యగమ్యం ఉంది కానీ నిష్ఠత్వం కాదు కదా అది తత్వ రూపం ఉన్నది సద్రూపం ఉన్నది అందుకని కార్యగమ్య అని రెండు పదాల చేత మాయకు యొక్క లక్షణం చేసినాడు సో నిస్తత్వం అవరు ఆపు ఆపుకి శక్తి నహి ఈ బ్రహ్మం ఏదైతే ఉందో అది నిస్తత్వము కాదు మరియు తాను తన యొక్క శక్తి అని చెప్పడానికి రాదు కదా తన యొక్క అన్నప్పుడు సంబంధం ఎక్కడ చెప్తాము భేదం చెప్పాలన్నా సదృశ్యం చెప్పాలన్నా సంబంధం చెప్పాలన్నా రెండిట్లో చెప్పవలసి వస్తుంది మరి తన శక్తి అనంటే తనకంటే భిన్నంగా ఉంటుంది తానే కాదు కదా మరి కేవలము కార్యగమ్యం అనంటే ఆ బ్రహ్మము కార్యగమ్యమ ఉంది కానీ నిస్తత్వం కాదు మరి ఇప్పుడు రూప శక్తి ఎట్లా ఉన్నది బ్రహ్మం కంటే భిన్నంగా ఉంది ఆ మాయాశక్తియే బ్రహ్మస్వరూపం కాదు అందుకని ఇప్పుడు ఏం చేయాలనంటే కింద వాస్తవ స్వరూపు అవరు శక్తిగా ఆశ్రయ శక్తిమాన ఈ బ్రహ్మం ఎట్లా ఉన్నది అనంటే శక్తికి ఆశ్రయం ఉండి మరి నిస్తత్వం కాదు తత్వరూపం ఉన్నది వాస్తవ స్వరూపం ఉన్నది బ్రహ్మము అందువల్ల ఈ బ్రహ్మం నందు అతివ్యాప్తవుతుంది కేవలం కార్యగమ్యము అని అంటే అందుకని ఇప్పుడు నిస్తత్వము మాయా అని మా యొక్క లక్షణం చేసినాం అనుకో నిష్ఠత్వం అవరు కార్యలింగ గమ్యతో మృతికాదికి శక్తి బి హై ఈ రెండు పదాలతో చెప్పినప్పుడు కూడా రెండు పదాలు మరొక అన్వయం అవుతున్నాయి ఇక్కడ మృతి శక్తి ఉందా లేదా మృతికలో ఘటోత్పత్తి శక్తి ఉంది అగ్నిలో దహకత శక్తి ఉంది అనేక పదార్థాల్లో అనేక శక్తులు ఉన్నాయి మరియు కార్యగమ్యములు కూడా ఉన్నాయి ఎందుకు వాటి వాటి కార్యాలనే ఘటాదులను చూసి ఈ గటము మృతికా ఉంది అని మృతిక తెలియబడుతుందా లేదా అందుకని ఇప్పుడు రెండు శబ్దాల చేత చెప్తే అది కూడా అన్యత్రా అతివ్యాప్తి అవుతుంది మృతికాదుల్లో సో సత్ బ్రహ్మకి శక్తి నెహి సద్బ్రహ్మ యొక్క శక్తి కాదు కదా ఆ మృతికలో ఉన్నటువంటి శక్తి మనం ఇప్పుడు ఎవరి శక్తి గురించి మాట్లాడుకుంటున్నాము మృతికలోని శక్తి గురించి మాట్లాడుకుంటున్నామా సద్బ్రహ్మలో ఏ శక్తి అయితే ఉందో దాని యొక్క లక్షణం చేస్తున్నాం ఆ మాయ యొక్క లక్షణం చేస్తున్నాం నిస్తత్వం కార్యలింగ గమ్యతో మృతికాధికకి శక్తి బి హే సో సద్బ్రహ్మకి శక్తి నహి నిస్తత్వం ఉన్నది కార్యలింగంగా అనుమానం చేత మృతిక తెలియబడుతుంది కానీ అది బ్రహ్మం యొక్క శక్తి కాదు మనం మాట్లాడుకునేది బ్రహ్మం యొక్క శక్తి అందుకని యాతే నిస్తత్వ కార్యలింగ గమ్యం సత్వీ శక్తి మాయారూప మూల ప్రకృతి హై ఆ మాయారూప మూల ప్రకృతి అందే ఈ లక్షణం అన్వయిస్తుంది ఆ మూల ప్రకృతి అంటే ప్రకృతి అంటే ఉపాదన కారణం ప్రకృష్ట వాచక ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్ట ప్రకృష్ట యా దేవి ప్రకృతిస్తా ప్రకీర్తిత అని దేవి భాగవతం చెప్పిన ప్రకారంగా ఉపాదన కారణం ఉందో అది ప్రకృతి అనపడుతుంది అది ఎవరు అంటే మాయా అదే శక్తి ఎవరి శక్తి అని అంటే మమ మాయా అని భగవంతుడు చెప్పాడ లేదా నా శక్తి అన్నాడు పరాస్య శక్తి వివిధ శ్రూయతే అని అంటూ శ్వేతాశ్వత రూప కూడా చెప్తుంది పరాస్య శక్తి ఇది పరా అంటే పరమాత్మ యొక్క శక్తి ఉంది అని ఆ శక్తి వివిధవే శృయతే అనేకం ఉన్నదని కూడా చెప్పింది ఎందుకంటే ఆ మాయలో అనేక శక్తులు ఉన్నాయి అందువల్ల ఇది భగవంతుని యొక్క మాయ భగవంతుని యొక్క శక్తి పరమాత్మ యొక్క శక్తి ఆ శక్తి ఎట్లా ఉన్నదనంటే నిస్తత్వము కార్యగమ్యం ఉంది అని ఇసు మాయాకే లక్ష్యానికి కహూ బి అతివ్యాప్తి నహియ్ ఇది ఎక్కడ కూడా అతివ్యాప్తి లేదు నిస్తత్వ కార్యగమ్య లక్షణం ఇది మాయ యొక్క లక్షణం యాభై ఎనిమిదో చూడండి కార్యలింగక అనుమానం చేత ఈ మాయ తెలియబడుతుంది అని మూలంలో చెప్పాడు కదా అనుమానం చేత తెలియబడేదంటే అనుమాన ప్రయోగం చూపెట్టండి అని ఒకవేళ మనం అడిగితే చెప్తున్నాడు అనుమతి ప్రమాఖ విష అనుమతి ప్రముఖ విషయమవుతుంది ఈ మాయ ఆ అనుమాన ప్రయోగం ఎట్లా ఉంది ఆ మాయా అనుమాన ప్రమాణం చేత ఎలా తెలుసుకునేది అని అంటే చూపెడుతున్నాడు ఆకాశాది ప్రపంచ రూపు కార్య స్వ కారణ వివర్తోపాదన బ్రహ్మమే స్థిత్ శక్తి కరి జన్యహయే ఈ ఆకాశాది ప్రపంచ రూప ఏ ఉన్నదో అది దానికి కారణమైనటువంటి ఏ వివర్తోపాదన రూప బ్రహ్మం ఉన్నదో దాని అందున్నటువంటి శక్తి చేత ఉత్పన్నమైనది ఎవరు ఈ ఆకాశాది ప్రపంచ రూప కార్యం ఇది ప్రతిజ్ఞా వాక్యమైంది హేతువు చెప్పాలి కదా అనుమాన ప్రయోగంలో ఇది చాలా ప్రధానమైనటువంటిది హేతువు లేకపోతే అనుమాన ప్రమాణానికి ప్రాణమే లేదు దాని స్వరూపమే లేదు అందువల్ల హేతు ఏమిటి అంటే కార్య హోనే ఇది కార్యమున్నందున ఏది ఆకాశాది ప్రపంచం కార్యమున్నందున దానికి వివర్తో ఉపాదాన కారణమైనటువంటి బ్రహ్మ ఉన్నందు శక్తి చేత పుట్టినటువంటిది జోజో కార్య హే సో సో అప్ అప్దాన కారణమే స్థితి శక్తికరి జన్యహే ఇది వ్యాప్తి ఏదేది కార్యం ఉంటుందో అది అది దాని యొక్క ఉపాదాన కారణంటువంటి శక్తి చేతనే పుడుతుంది ఉదాహరణ ఇవ్వాలి కదా అగ్ని మే స్థితి శక్తి సే జన్య అగ్నిలో దాహకథా శక్తి అనేది ఒకటి ఉంటుంది కదా అందరికి అనుభవమే కదా అనుభవం లేని చేయబెట్టి చూసుకోండి అగ్ని మీద అందులో దాహకథా శక్తి ఉంటుంది చూడు ఈ దహకథ రూప కార్యం విస్ఫోటాది రూప కార్యం ఏదైతే ఉందో ఆ కార్యానికి ఉపాదాన కారణమైనటువంటి అగ్ని ఆ అగ్నిలో ఉన్నటువంటి శక్తి చేత కలిగినటువంటిది అవరు మృతికామె స్థితి శక్తి సే జన్య ఘటాదికకి న్యాయ ఘట రూప కార్యముంది అనుకోండి ఆ ఘట రూప కార్యము దానికి కారణం ఎవరు మృతిక ఆ మృతికలో ఘటాన్ని ఉత్పన్నం చేసే శక్తి ఉంది ఆ శక్తి చేత జన్యం ఉన్నది ఘట రూపకార్యం అని ఈ కార్యలింగక అనుమానం చేత కారణమైనటువంటి శక్తిని అదేవిధంగా ఈ ఆకాశాది ప్రపంచ రూపకార్యాన్ని చూసి దీనికి ఉపాదాన కారణమైనటువంటి బ్రహ్మ శక్తి చేత పుట్టింది అని ఆ శక్తిని మనము అనుమానం చేత తెలుసుకోవలసి ఉంటుంది అందుకని నిస్తత్వ కార్యగమ్య అని ఈ విధంగా మాయా రూప శక్తి యొక్క లక్షణం చేయడం జరిగింది ఆ మాయా అనేదే శక్తి అది ఉంది అనంటే సద్రూప బ్రహ్మంది ఉంది అందుకని మమ మాయ అన్నాడు పరాశయ శక్తి హే వివిధ అని చెప్పింది ఉన్నది అందుకని ఈ శక్తి ఈ మాయ ఎవరిదో కాదో బ్రహ్మముది అంటే ఈ శక్తి స్వతంత్రంగా లేదు అని సాంఖ్యులను ఖండన చేసినట్లయింది సాంఖ్యులు శక్తికి మాయకు వాళ్ళు అంటారు ఆ ప్రధానం స్వతంత్రం అంటారు కాని ఇప్పుడు ఏమని సిద్ధమైంది అది పరమాత్మ యొక్క అధీనమై ఉన్నది మామ మాయ నా యొక్క శక్తి అన్నాడు మామేవయే ప్రబద్యంతే మాయాత తరందితే అన్నాడు ఎవరైతే నన్ను శరణాగతి అయితారో వాళ్ళు ఈ మాయ నుంచి తరిస్తారన్నాడు అంటే పరమాత్మను శరణాగతి అయినట్లయితే అప్పుడు పరమాత్మ ఆ మాయను ఆదేశిస్తాడు అప్పుడు ఆ మాయ నిన్ను వదులుతాయి విధంగా ఒక యజమానికి ఒక కుక్క ఉండే ఆ కుక్క చాలా ఖతర్నాక్ అంటే ఇంటికి ఎవ్వరిని కూడా రానియేది ఒక పిల్లిని ఇంకా వేరే కుక్కను కానీ వేరే పశువును గాని వేరే మనుషుని కాని ఎవ్వరిని రానియ్యేది అంత దూరం ఉండగానే ఇది మొరుగుతుంది అటువంటి ఆ యజమాని ఇంటికి అతని స్నేహితుడు ఒకసారి వచ్చాడు వస్తూ వస్తూనే ఈ కుక్క ఆరవడం మొదలుపెట్టింది లోనికి రానివ్వడంలే అప్పుడు ఈ కుక్క మరుగుతుంది అరుస్తుంది అని చెప్పి యజమాని ఆ మేడ మీద ఉన్నాడు ఆయన ఆ మేడ మీద నుంచి కిందికి చూసేసరికి తన స్నేహితుడు వచ్చి నిలబడ్డాడు ఇంటి ముందు కానీ కుక్క రానివ్వడంలే అప్పుడు ఆ యజమాని హేయ్ రాని అని ఇంతే అన్నాడు అంతే వెంటనే అది గప్ చూపు అప్పుడు ఆ రవయ్య రవయ్య స్నేహితుడా రా అని అంత లోనికి తీసుకున్నాడు అతడు లోనికి ఆ కుక్క ముందు నుంచే వచ్చాడు కానీ కుక్క మాత్రం అతన్ని ఏమనలేదు ఎందుకు ఆ యజమాని అధీనంలో ఉన్నది యజమాని చెప్పినట్టు కుక్క ఉంటుంది అట్లా ఈ మాయ కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది అందుకని ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో వారికి మాయ ఏమీ చేయగలదు అందువల్ల మరి ఇది ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నట్టు అంటే పరమాత్మ యొక్క అధీనంలో ఉంది స్వతంత్రం కాదు ఇది పరతంత్రం ఉంది అని సాంఖ్యులను ఖండాన చేసినట్లు అయింది ఈ విధంగా మా యొక్క లక్షణము చేసింది ఉన్నది ఇప్పుడు ఆ శక్తి పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నది శక్తి ఎప్పుడు కూడా శక్తి మాన భిన్నంగా ఉంటది అని తెలుసుకోవాలి వేదంత సిద్ధాంత అనుసారంగా అది భిన్నము చెప్పడానికి రాదు అభిన్నము చెప్పడానికి రాదు అందుకే ఆ ఉన్నది అది కూడా సిద్ధి చేస్తాడు ఇప్పుడు ముందు అంటే కేవలం శక్తి మాన్ స్వరూపమే కాదు మరి శక్తిమాన్ కంటే అత్యంత భిన్నం కూడా కాదు భిన్నం ఉన్నది కానీ అత్యంత భిన్నం కూడా కాదు ఏవం శక్తే కార్యలింగ గమ్యత్వం ఉపపాద్యా నిస్తత్వ రూపత ఉపపాదయతి నా సద్వస్తు ఈ విధంగా కార్యలింగగా అనుమానం చేత ఆ శక్తి ఆ మాయా తెలియబడుతుంది అని చెప్పి ఇప్పుడు అది నిస్తత్వం ఉంది అని అది సద్పం కాదు నిస్తత్వం ఉంది అని ఇప్పుడు ఉత్పాదనం చేస్తున్నాడు శ్లోకం చదవండి నద్వస్తు శక్తి నయవహ్నే స్వశక్తిత సద్విలక్షణత యాంతు శక్తే హే కిం తత్వముచ్చతాం సద్వస్తు యొక్క శక్తి అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఎవరి శక్తి అంటే పరమాత్మ యొక్క శక్తి మరి ఈ పరమాత్మ యొక్క శక్తి ఇది సద్రూపం ఉన్నదా అసద్రూపం ఉన్నదా అని ఇట్లా వికల్పం చేసినట్లయితే ఏ దో వికల్పయ్ తినుమే ప్రథం సత్కీ శక్తి సద్రూపు హయ్ ఏ ఆద్య పక్ష బనే నహి ఈ మొదటి పక్షం ఏది సద్రూపం శక్తి అని అంటే ఇది సదురూపం కూడా కాదు కహైతే తైసే హువే కయ్యే సత్కీ శక్తికు సద్రూపు హువే సత్సే అభిన్ను కరి చూడు సత్తు యొక్క శక్తి సద్రూపం అనంటే సత అభిన్ను కరీ అది సత్తుతో అభిన్నం ఉంటుంది అలాంటప్పుడు సత్కీ శక్తి హోనేకే అయోగ్యతే అది సత్తు యొక్క శక్తి అనడానికి అయోగ్యం అవుతుంది సత్తు యొక్క శక్తి సత్వ రూపమే అని అంటే అది పరబ్రహ్మ రూపమే అయిపోతుంది మరి పరబ్రహ్మ రూపమే తన స్వరూపమే అయినాక సత్తు యొక్క శక్తి అని సృష్టితో చెప్పడానికి రాదు ఇదం మమ పుస్తకం ఇది ఆ పుస్తకమే నీవైతావా చెప్పండి కాదు కదా అది నీకంటే భిన్నంగా ఉంటుంది షష్ఠిత్వం ఎప్పుడైతే నిర్దేశింపబడుతుందో అది తనకంటే భిన్నంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ శృతులు స్మృతులు అని చెప్తున్న మామ మాయా మామ అంటే షష్ఠి కదా నా అని భగవంతుడు చెప్పాడు ఈ మాయ ఎవరిదే నా మాయ అన్నాడు అంటే నా మాయ అన్నప్పుడు అది తానైతే కాదు కదా తన యొక్క అంటే తనకంటే భిన్నంగానే ఉన్నది చెప్పినట్లయితే అలాంటప్పుడు మరి సదురూపమే శక్తి అని అంటే అది బ్రహ్మరూపంగా అయిపోతుంది మరి బ్రహ్మ రూపమే అయిపోయిన తర్వాత బ్రహ్మ యొక్క శక్తి అని ఈ విధంగా చెప్పడానికి రాదు అందుకని నా సద్వస్తు ఆ శక్తి అనేది సద్రూపము కాదు ఎందుకు సత శక్తి నా అది సత్తి శక్తి అనబడదు ఏ విధంగా నహి వహిని శక్తిత అగ్నిలో ఉన్నటువంటి దాహకత శక్తి ఏదైతే ఉందో అది అగ్ని రూపమే అంటావా చెప్పు అగ్ని రూపమే అయితే అగ్ని యొక్క శక్తి అని ఈ విధంగా చెప్పడానికి రాదు చంద్రకాంతమరని అగ్ని పైన పెట్టాము అనుకోండి అప్పుడు ఆ అగ్ని కాలుస్తుందా కాలువదు కదా మళ్ళీ దానిపైనే ఉత్తేజకమణిని పెట్టాము సూర్యకాంతి మరణి అప్పుడు మళ్ళీ కాలుస్తుంది మరి ఇప్పుడు ఇది కాల్చక కూడా కాలుస్తున్నప్పుడు కూడా అగ్ని ఉందా లేదా పరి శక్తి అగ్ని యొక్క స్వరూపమే అంటే స్వరూపం చేత అగ్ని ఉంది మరి ఎందుకు కలచడం లేదు అగ్ని ఉంది స్వరూపం చేత కానీ అగ్నిలో శక్తి అది ఏమవుతుంది ప్రముష్టం అవుతుంది అంటే అది తిరోధనం అవుతుంది ప్రతిబంధకం చేత ఆ అగ్నిలో ఉన్నటువంటి శక్తి తిరోధానం అవుతుంది అగ్ని తిరోధానం కావడంలే ఈ ఉత్తేజకమణి చేత ఆవిర్భావం అవుతుంది మరి ప్రతిబంధక మణి అనేటువంటి చంద్రకాంత మణి చేత అది తిరోధానం అవుతుంది ఈ ఆవిర్భావ తిరోధానముల చేత మనకు తెలుస్తుంది దానిలో ఉన్నటువంటి శక్తి తిరోధానము ఆవిర్భావం ఇప్పుడు అగ్ని భిన్నంగానే శక్తి ఉందని సిద్ధమవుతుంది అగ్ని స్వరూపమే శక్తి కాదు అట్లే సద్రూప బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మరూపమే ఈ శక్తి కాదు సద్రూపం కాదు అందుకని నా సద్వస్తు అందువల్ల ఈ శక్తి అనేది సద్రూపము కాదు అది ఎట్లా ఉన్నది అంటే సతహ శక్తి అది సద్వస్తు యొక్క శక్తి ఇట్లా చెప్పాలి కాని శక్తి కాదు ఏ విధంగా అంటే వహినిలో ఉన్నటువంటి శక్తి వహిని రూపం కాదు వహిని కంటే భిన్నంగా ఉన్నది అగ్ని యొక్క శక్తి అని ఏ విధంగా వ్యవహారంలో అనుభవం ఉంది అది సద్విలక్షణం ఉన్నది కాదు మరే సద్విలక్షణమున్నది అని ఈ విధంగా చెప్తే ఆ సద్విలక్షణము ఎట్లా ఉంటుంది దాని స్వరూపం ఏమిటి అని అంటే తర్వాత చెప్తాడు టీకా చూడండి సద్వస్తు సత శక్తి నా అంటే సద్వస్తు సత్కీ శక్తి నహి సద్రూపం అంటే ఆ శక్తి సద్వస్తు శక్తి అనబడదు అది అక్కడ తాత్పర్యం ఆ వాక్యం యొక్క తాత్పరం అదేం సద్వస్తున శక్తి కిం సతి ఉత అసతి ఈ సద్వస్తువు యొక్క శక్తి ఏదైతే ఉందో ఇది సదురూపమా అసద్పమా నా తావత్ సతి అది సదురూపం అని చెప్పడానికి రాదు తత్వే ఒక సదురూపం అంటే సతహా అభిన్నత్వేనా అది సదురూపం అంటే చేత అభిన్నం అయిపోయినప్పుడు తత్శక్తిత్వ అయోగాత్వం అది దాని యొక్క శక్తి అనబడదు కానీ అనుభవం ఉన్నది సద్వస్తువు యొక్క శక్తి అని ఈ విధంగా ప్రమాణాలు చెప్తున్నాయి అనుభవం కూడా ఉంది ఉక్త అంటే దృష్టాంత మహా ఉక్త అంటే పైన చెప్పబడినటువంటి శక్తి సదురూపము కాదు అనుటలో దృష్టాంతం ఇచ్చి చెప్తూ ఉన్నాడు హి ఎవరగా వహినే స్వశక్తి తగ్ని యొక్క శక్తి అగ్ని కంటే భిన్నంగా ఉన్నది అగ్నియే శక్తి కాదు ఒకవేళ అగ్ని రూపమే శక్తి అంటే అది అగ్ని యొక్క శక్తి అనబడదు ఒకవేళ రెండవ పక్షాన్ని స్వీకరించి ఈ శక్తి అనేది అసద్పము అంటే అసద్పము అంటే దాని తాత్పర్యమేంది అసత్ అనే శబ్దానికి అర్థమేమిటి మనం పూర్వం కూడా ఇక్కడ మూడు వందల తెలుసుకున్నాం ఇంతకు పూర్వం అసత్ అనే శబ్దము నిస్వరూపమైనటువంటి వంధ్యా సూతాదులకు కూడా వాడబడుతుంది మరియు బాధ యోగ్యము అనేటువంటి మిథ్యా పదార్థానికి కూడా అసత్ శబ్దం వాడబడుతుంది మరి ఇప్పుడు ఇక్కడ నిస్తత్వం అసత్ అని అంటే అర్థం ఏమిటి అసత్శబ్దానికి నిస్వరూపం వంజాశంలాగా ఉండదంటావా నరశృంగం నరవిశానం అన్నాడు కదా నరవిశానం అంటే మనిషి కొమ్ము మనిషికి కొమ్ములు ఉంటాయా బాబా ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఎవరికైనా కనపడ్డాయా మనిషికి కొమ్ములు ఉండవు మరి మనిషికి కొమ్ములు ఉన్నాయి అని అంటే అవి ఏమన్నట్టు అవి తుచ్చము అని చెప్పాలంతే అదే విధంగా మూషక శృంగం అశ్వ శృంగము కూర్మ రోమము తాబేలకు ఉండవు ఏ కాలంలో లేవు ఉండవు కూడా ఇవన్నీ కూడా మిథ్యా తుచ్ఛములు అట్లా అంటావా అసత్ అర్థము లేక సద్విలక్షణం బాధయోగ్యం మిథ్యా అని అసత్ శబ్దానికి ఏమర్థం చెప్తాం చెప్పు అని ఈ విధంగా వికల్పం చేసి వికల్పాభిప్రాయన పృచ్ सद्विशता शक्ते कम तत्व उच्यता मैं सद्विषण तो अटे सदरूपमें का सदक्षण असत् मसत्नी शब्दा की अर्थमेटी दिन स्वरूपमेट तद्यम पक्षम अनूद्य दूषयती मोदी पक्षा अं असत्दा की नित्व निस्वरूप నర వంటిది అని ఈ విధంగా అర్థం చేసినట్లయితే ఆ పక్షాన్ని తీసుకొని దూషయతి దూషిస్తున్నాడు దూషం చూపెడుతున్నాడు శూన్యత్వమితి చేయం మాయాకార్యం ఇతీరితం నా శూన్యం నా పి సత్ యాదృక్ తాదృక్తత్వం హేషతాం ఒకవేళ అసత్ అనే శబ్దానికి నిస్వరూపము వంద్యాశృతుని వంటిది అనంటే అది శూన్యమే కదా ఇంకేముంటుంది నిస్వరూపం అంటే ఏముంటుంది వంద్యాశ్రుతుడు శశ్ృంగము ఇత్యాంత ఏమున్నాయి శూన్యము ఏం లేదు అసత్ ఒకవేళ ఆ శూన్యము అసత్ నిస్వరూపము అని అంటే ఏమవుతుంది తెలుసా నీకు ఆశీర్వాదం ఇచ్చినా అంటాడు శూన్యస్ నామరూపేచ తథాచే జీవ్యతరం అన్నాడు శూన్యస్య నామరూపేచ అంటే శూన్యవాదికి సిద్ధాంతికి జరిగిన వాద వివాదంలో సద్వస్తువు ఏదైతే ఉందో దానికి నామరూపాలు లేవు కదా సద్వస్తువు అయినటువంటి బ్రహ్మమునకు నామరూపాలు లేవు మరి నామరూపాలు లేనటువంటి బ్రహ్మమునందు నామరూప ప్రపంచాన్ని మీరు కల్పన చేస్తారా లేదా అది ఎట్లా కల్పన చేసినట్టు చెప్పుకుంటే దానికి కారణం ఏమిటి అంటే మాయ కల్పన చేసినామని సిద్ధాంతి అన్నాడు అట్లనే వెంటనే ఆవేశంలోకి వచ్చి శూన్యవాదం అన్నాడు శూన్యము అనే పేరు శూన్యమనేటువంటి దాని స్వరూపం నిస్వరూపం అది కూడా మాయా కల్పితమే అన్నాడు అంటే మాయాకార్యమని చెప్పినట్లయింది కదా అప్పుడు అన్నాడు సిద్ధాంతి చిరం అన్నాడు నువ్వు మాయాను ఎప్పుడైతే స్వీకరించావో ఇక నీ శూన్యవాదమే భంగమైపోయింది అయినా నువ్వు వేదాంత మతాన్ని మాయావాదాన్ని కాబట్టి నిగు దీర్ఘాయుష్మంతుడవదు గాక అని ఈ విధంగా ఆశీర్వాదం అంటే మాయాకార్యమని స్వీకరించినట్లయింది కదా మరి ఎప్పుడైతే శూన్యము మాయాకార్యం అని చెప్పినామో అప్పుడు అది నిస్వరూపము అని చెప్పడానికి రాదు ఎందుకు మాయా అనేది నిస్వరూపం కాదు కదా మాయా నిస్వరూపమైతే శూన్యమైపోతుంది వంద్యాసూతుల లాగా అయిపోతుంది వందా లేడు మరి లేనట్టు వంద్యాసూతునికి కొడుకులు కలుగుతారా చెప్పండి కథం సజ్జాయత నిస్వరూపం నుంచి సద్రూప ఈ జగత్ ఎట్లా పుడుతుంది ఈ జగత్తు కార్యం ఎవరి కార్యం మాయా కార్యం మరి మాయా కార్యం అన్నప్పుడు ఈ మాయా ఎట్లా ఉన్నది దాని లక్షణం ముందు చేస్తున్నాడు ఇప్పుడు ఎక్కడ అరవై మూడో అది సద్రూపము కాదు అసద్పము కాదు మరేమనగా సదసద్విలక్షణం అంటే సద్విలక్షణం బాలయోగ్యము అసద్విలక్షణము స్వరూపవాన్ ఇట్లా చెప్పింది అందుకని నిస్వరూపం చెప్పడానికి రాదు అది మాయా అనేది నిస్వరూపం కాదు కదా అందువల్ల ఈ నిస్వరూపము అని చెప్తే నువ్వు ఇదివరకే ఆ శూన్యాన్ని నిస్వరం అంటే శూన్యం ఆ శూన్యం మాయ రూపం అన్నవు మాయాకార్యం అన్నప్పుడు మాయా రూపం చెప్పినావు మాయా అన్నప్పుడు అది నిస్వరూపం కాకుండా పోయింది అందువల్ల అది నిస్వరూపం అని లేదు శూన్యత్వం ఇది శూన్యం మాయాకార్యం ఇది శూన్యం మాయాకార్యం అని నువ్వు ఇదివరకే ఒప్పుకున్నావు శూన్య నామరూపేచ తథాచేత జీవితం స్థిరం ఇత్యర్థ ఆ శూన్యము యొక్క నామరూపాలు మాయా చేత కల్పించబడ్డాయి మాయాకార్యమని స్వీకరించావు కాబట్టి చిరం జీవితం అని అక్కడ ఒప్పుకోవడం జరిగింది ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది తస్మాత్ ద్వితీయ పక్ష ఇక పరిశేషన్యాయం చేత ప్రాప్తమైనటువంటి వాటిలో అన్ని నిషేధింపబడగా ఇక అవశేషంగా మిగిలింది ఏదో పరిశేషం ఈ ఇప్పుడు రెండు పక్షాల లోపల సద్పమా అది సిద్ధి असद्रूप असद रूप विकल्प असद शब्दा की वंध्या लेधयोग्यम अर्थंजावा मिथ्या अर्थंजावे निस्वरूपन अभी सिद्ध लेकिन मिल बाल योग्यम अच्छे पक्षा ने तीस न शून्यं शून्य सदपी न यादक तादृक् तत्व ఇహ ఇష్యత మాయా రూప శక్తి ఏది ఎట్లా అంటే అది శూన్యము కాదు నిస్వరూపము కాదు పరి సదపిన అది సద్రూపం కూడా కాదు మరి ఏందంటే యాదృక్ తాదృక్ అంటే ఇట్లా ఉండదని అట్లా ఉండదని చెప్పడానికి రాదు అంటే అనిర్వచనీయమని చెప్పినట్లయింది ఏమని సిద్ధి అయింది ఇప్పుడు మాయా లేదా శక్తి అంటే అనిర్వచనీయం ఉన్నది అని సిద్ధ మాయా స్వరూపం సత్వ సత్వాభ్యాం నిర్వచనా అనర్హం ఇది అభిప్రాయ ఈ మాయా స్వరూపం ఎటువంటిది అని అంటే అని నిర్వచనం చేయడానికి రాదు అసత్వం అని నిర్వచనం చేయడానికి అంటే ఏమి అని చెప్పినట్లు ఇంతవరకు నలభై శ్లోకం యొక్క వ్యాఖ్యానం అయింది దాని మీద టిప్పన్లు చూడండి అరవై టిప్పణం అగ్ని ఆపిహి ఆపు అగ్ని కి శక్తి నహి అగ్ని ఏదైతే ఉందో స్వయంగా తానే తన యొక్క శక్తి కాదు तन ओ शक्ति कटे अग्नि भिन्न उ अग्निकिन्न उ जो अग्नि अग्नि की शक्ति होवे तो चुड़ अग्नि अग्नि शक्ति अंत शक्ति अग्नि रूपमे अब प्रतिबंध रूप मणि मंत्र औषधीते अग्निक होते दाह का अभाव हूवे अग्नि ओख शक्ति अग्नि रूपमेन दूषमस्त ఏ విధంగా ప్రతిబంధక మణి మంత్ర ఔషధాలని గనక అగ్ని సమీపంలో పెట్టినట్లయితే అగ్ని దహించదు దాహక అభావే విస్ఫోట రూప దాహక రూప కార్యాన్ని చేయదు దాహక రూప కార్యము అభావం అయిపోతుంది ఎప్పుడు ప్రతిబంధక మణి మంత్ర ఔషధాలు పెట్టినట్లయితే ఆరు ఉత్తేజకజో ప్రతిబంధకే నిరోధక మణి మంత్ర ఔషధి హాయ్ ఎప్పుడైతే ప్రతిబంధక మణి మంత్ర ఔషధాలపైనే మళ్ళీ ఉత్తేజక మణి మంత్ర ఔషధాలు పెట్టామనుకోండి అప్పుడు తాకే హోతే ప్రతిబంధకే విద్యమాన్ కాలమే బి దాహు చూడు ప్రతిబంధకం ఉన్నప్పటికీ కూడా ఉత్తేజకాన్ని పెడితే మళ్ళీ దాహక రూప కార్యము భావం అంటే కాలుస్తుంది చూడు అగ్ని స్వరూపంచేత ఉండింది అక్కడే కానీ ఈ ప్రతిబంధకము లేదా ప్రతిబంధక అభావము చేత ఉత్తేజకము చేత ఆ అగ్నిలో ఉన్నటువంటి దాహకత శక్తి తిరోధనమవుతుంది ఆవిర్భావం అవుతుంది మరి అగ్ని యొక్క స్వరూపం శక్తి అంటే మరి ఆ స్వరూపం చేత అగ్ని ఉంది కదా మరి ఉన్నప్పుడు ఈ మణి ప్రతిబంధక పెట్టినప్పుడు కానీ ఉత్తేజక పెట్టినప్పుడు కానీ అభావము కానీ భావం కానీ కాకూడదు కదా దానిలోని శక్తి మరి ఎందుకయింది స్వరూపం చేతనైతే ఉంది మరి శక్తి దాని స్వరూపమేనంటే స్వరూపం అగ్ని ఉంది మరి కాలువాలి కదా ఆ శక్తి తిరోదానము ఆవిర్భావం కాకూడదు తాకే హోతే ప్రతిబంధికే విద్యమానం కాలమే బి దో ఓవే హే ఓ దోను నహివే చాయే ఒకవేళ అగ్ని స్వరూపమే శక్తి అని ఈ రెండు కాకూడదు దహించుట అనేటువంటి కార్యం యొక్క కాకూడదు మరి దహించుట అనేటువంటి కార్యము కాకూడదు మరి అట్లా అవుతుంది ఎందుకు మనకు ఇప్పుడు తెలుస్తుంది యాతే అగ్నికి శక్తి జో దాహాది కా సామర్థ్యం కదా దాహాదులను చేసేటువంటి కాలు చుట్టం కార్యాలను చేసేటువంటి అగ్నిలోని యొక్క ఏ శక్తి సామర్థ్యం ఉందో సో అగ్ని రూపు నహి అగ్నిసే అభిన్ను నహితు అగ్నితే భిన్న నిర్ణీత హై అందుకని అగ్ని కంటే అది భిన్నంగానే ఉన్నదని సిద్ధమవుతుంది ఒక అగ్ని ఆ దాకత అభావము భావము కాకూడదు అని శక్తి అనేది శక్తి మాన్ కంటే భిన్నంగా ఉంటది అని సిద్ధి చేస్తున్నాడు అయితే భిన్నంగా ఉంటదంటే కూడా అత్యంత భిన్నం కూడా కాదు అత్యంత అభిన్నము అని చెప్పడానికి రాదు మరేదంటే భిన్నా భిన్నం ఉన్నది అందుకే జగద్గురు శంకరాచార్య వారు శ్లోకంలో ఏం చెప్తున్నాడు విలేక చూడమనిలో సన్నాపయా భిన్నాప్య భిన్నాత్మికను సంగుభయాత్మికను మహాద్భుత నేరువచనీయ రూప అయ్యా అది సద్రూపం అని చెప్పడానికి రాదు అసద్రూపం అని చెప్పడానికి రాదు సద్వస్తువు కంటే భిన్నమని చెప్పడానికి రాదు సద్వస్తువు కంటే చెప్పడానికి రాదు సవయవని చెప్పడానికి రాదు నిర్వయమని చెప్పడానికి రాదు మరి ఏంటిదయ్యా మహాద్భుత నిరువచనీయ రూప ఇది చాలా అద్భుతమైందయ్యా ఈ శక్తి దాన్ని ఎట్లా కూడా నిరూపించడానికి రాదు ఇది అనిర్వచనీయము అంటే నిర్వక్తం నా శక్యతే ఏమని నిర్వక్తం సద్రూపమని వక్తం న శక్యతే అసద్రూపమని వక్తం నా శక్యతే నిర్వచించుటకు రాదు కాబట్టి అనిర్వచనీయం అని ఈ మాయ యొక్క లక్షణము తెలుసుట జరిగింది అరవై రెండవ టిఫను విలక్షణ జో అసత్ హై ो अर्थ इप मैं चुक वच्चा कदायां सद्रूपमंटावा असद्रूपमंटावा सदरूपमेंट सत्य शक्ति अच्छा रात अलग सद्रूपमे अ रा असद्रूपमान असद्रूपमन निस्वरूपमंटावाद बाधयोग्यम रेदाल विचार्ट वा दाने लगे सत्य सेल्क्षण जो असत् सत् विलक्षणमेंटे आपतता मन के दूसरी सत्कंटे विलक्षण असत्टी ताके दो अर्थह आसत् शब्दा की रुर्थनाईक निवरूप अंत शून्य और दूसरा बाधयोग्य स्वरूपवा मिथ्या अनर्वचनीय अर्थे निस्वरूपने अर्थम अंत शून्य अर्थम रर्थम बाधयोग्यमू स्वरूपवादा मिथ्या लेर्वचनीय विधा अर्थम रेड अर्थाई देखो తిని సో అటారవ టిప్పన్ విషయం ఇప్పుడు చెప్పాను కదా మూడు వందల పద్దెనిమిది టిఫన్లో వచ్చింది విషయమని టెన్ ధోను అసత్ శబ్దికే అర్థం మేసే శక్తి కా కోన్ స్వరూపాయే సో కహో ఏ ప్రశ్న యొక్క అభిప్రాయ అసద్పం అని అంటే మరి అసత్ యొక్క తత్వం ఏంటి చెప్పు అని ప్రశ్నించాడు గ్రంథకర్త అంటే దాని అభిప్రాయం ఏంటి అసద్ వస్తువు అంటే రెండు ప్రకారాలుగా ఉంటుంది ఆ రెండు ప్రకారాల్లో ఏ ప్రకారమో చెప్పు అని ఈ విధంగా ప్రశ్న యొక్క అభిప్రాయం అని తెలుసుకోవాలి ఇక ఇప్పుడు అనిర్వచనీయం ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ అనిర్వచనం ఎట్లా ఉంటుంది అనేది మనకు టిప్పన్ ద్వారా చక్కగా చెప్తాడు ఇంత చక్కగా మనకు ఏ గ్రంథంలో కూడా దొరకదు అనిర్వచనీయం అనే శబ్దానికి చాలా అద్భుతమైనటువంటి విషయము జాగ్రత్తగా వినండి అరవై మూడో చూడండి సత్ అవర్ అసత్ సే విలక్షణ అనిర్వచనీయే ప్రదాంత సిద్ధాంతంలో అనిర్వచనీయం దేనికంటారు సదసద్ విలక్షణం అనిర్వచనీయం అని చెప్తాం అంటే దాని తాత్పర్యం ఏంటి చక్కగా చెప్తున్నాడు బాగా వినండి మా యొక్క స్వరూపు సత్ కహేతో మా యొక్క స్వరూపము సత్ అంటే సత్ అంటే దేనికంటాం మనం త్రైకాలిక అబాధ్యత్వం బాధరాహిత్యం అని అంటాం ఈ విధంగా చెప్పినట్లయితే అంటే మా స్వరూపము త్రైకాలిక ఆ అని ఈ విధంగా చెప్తే అది ఆ సదురూప మాయ బ్రహ్మస్తే భిన్నహే వా అభిన్నహే ఇప్పుడు అతనికి అడగాలే మరి మాయ సదురూపం అని అంటే అది బ్రహ్మం చేత అభిన్నం ఉన్నదంటావా లేదా భిన్నం ఉన్నదంటావా ఒకవేళ భిన్నం ఉన్నది అని పక్షం చెప్పిన కనుకో భిన్న కహతో అది బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నది సదురూపం మాయా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 ్రహ్మ విషయ శక్తికి స్థితి కాబి అసంభవ హోవేగా బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నది సద్రూపం ఉన్నదని అంటే నిశ్చిదమైనటువంటి బ్రహ్మం శక్తి యొక్క స్థితికి అసంభవ హోవేగా అది స్వతంత్రంగా సద్రూపం ఉన్నదనంటే అది బ్రహ్మం ఉన్నది బ్రహ్మం యొక్క శక్తి అని ఈ విధంగా చెప్పి దాన్ని సిద్ధి చేయడానికి రాదు అంటే స్థితి కాబ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 మరి దానికంటే భిన్నంగా ఉంటే బ్రహ్మశ్రితం కాదు స్వతంత్రంగా ఉన్నదని చెప్పాల్సి వస్తుంది స్వతంత్రంగా ఉంటే అది ద్వైతాపత్తి ఒకటి వస్తుంది అద్వైత శృతికి హాని ఏర్పడుతుంది మరి అది అసలు ఉన్నదని సిద్ధి కూడా కాదు దాని యొక్క స్థితి సంభవించదు అసంభవేగా యాతే బ్రహ్మసే భిన్న సత్ బే నహి అందుకని మాయా సత్ రూపం అని దాన్ని బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నదని చెప్పుట కుదరదు సరే అది బ్రహ్మతే అభిన్న సత్ శక్తికా స్వరూపు హే సద్పం అని ఒప్పుకొని అది బ్రహ్మం చేత అభిన్నం చెప్పినామనుకోండి అప్పుడు ఏమవుతుంది అది బ్రహ్మరూపమే అయిపోతుంది అది బ్రహ్మం యొక్క శక్తి అని చెప్పడానికే రాదు ఇక ఎందుకు అది బ్రహ్మమే అయిపోతుంది అప్పుడు ఇది బ్రహ్మం శక్తి అని మనము వ్యవహరించడానికి రాదు ఏ కయత్తో శక్తి ఆరు శక్తి వాళ్ళేకి ఏకతాక అంకు చార్సీ విష గు అసంభవ దోష ఓవేగా అసంభవ దోష ఏమవుతుందంటే బ్రహ్మం యొక్క స్వరూపం అయిపోతే బ్రహ్మం యొక్క శక్తి అని చెప్పడానికి రాదు అరు జ్ఞానసే నివృత్తికరణే యోగ్య పదార్థికే అభావితే సాధన సహిత జ్ఞాన్ అవర్ జ్ఞానసే సాధ్య మోక్షకే ప్రతిపాదక వేదాదికి శాస్త్ర వ్యర్త్ హోవేంగే చూడు బ్రహ్మం చేత అభిన్నం ఉన్నది అని అంటే అది బ్రహ్మరూపమే అయిపోతుంది అలాంటప్పుడు ఇక బ్రహ్మ రూపమే అయిపోయిన తర్వాత జ్ఞానం చేత బ్రహ్మం బాధ అవుతుందా బాబా బాధి కాదు కదా అబాధ్యం ఉన్నది సత్త అంటే అబాధ్యం త్రైకాలిక అబాధ్యానికి సత్త అంటాము మరి ఇప్పుడు జ్ఞానం చేత అది బాలి కాకుండా పోతుంది ఎందుకు అది అబాధ్యమైపోతుంది అబాధ్యమైతే జ్ఞానం చేత బాలి కాదు మరి జ్ఞానం చేత బాలి కాకపోతే ఈ మోక్షమును గురించి మోక్ష సాధనాల గురించి చెప్పినటువంటి ఏదైతే శాస్త్రం ఉన్నదో వేదము శాస్త్రము అది వ్యర్థమైపోతుంది ఏదైతే నివృత్తే కాదో నివృత్తి కాని నివృత్తి ఉపాయం చెప్పడము ఇది వ్యర్థం కదా ఇటువంటి ఆపత్తి వస్తుంది అవరు మాయాక స్వరూపు అసత్ కహేత్తో అసత్ తుచ్చురూప మాయాకు భావరూప జగత్కి కారణతాకా అసంభవ హోవేగా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 అసత్ అంటే తుచ్ రూప మాయాకు భావరూపు జగత్కి కారణతాక అసంభవ హోవేగా అవరు గీతాకే దూసరే అధ్యాయకే స్వలావే శ్లోక విష వక్తూ అసత్క భావో హోవే నహి నాసత్వో విద్యతే భావో భగవంతుడు ఏం చెప్పినాడు అసత్కు భావం అంటే విద్యమానత ఉండదు మరి ఎప్పుడైతే ఈ మాయను అసత్ రూపం అప్పుడు అసత్ నుంచి ఈ జగత్ ఎట్లా ఉత్పన్నమైందయ్యా ఇసు భగవద్భనతే విరోధి పోవేగా యాతే మాయాక స్వరూపు అసత్ బి బెనహి అందుకని మా యొక్క స్వరూపము అసత్ రూపము అని కూడా చెప్పడానికి రాదు మరి ఏం చెప్పాలి స్వామీజీ అసలు దీని లక్షణమైంది అని ఈ విధంగా చెప్తే కింద సత్ అవర్ అసత్సే విలక్షణ మాయాక స్వరూపే అది సత్కంటే విలక్షణము అసత్ కంటే విలక్షణము అనేటువంటిది మా యొక్క స్వరూపము శంకా ఇక్కడ కూడా మళ్ళీ శంక కలుగుతుంది ఆ శంక సమాధానము రేపు తెలుసుకుందాం హరి ఓంచ సహనాభవతు సహనౌనక్ సహ వీర్యం కరవాహ తేజస్వి ం శి